శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేవరిచితమైన శ్రీ వేదాంత పంచదశి రెండవ ప్రకరణము పంచమహాభూత వివేక ప్రకరణం ఇది చాందోగ్య ఉపనిషత్తు ఆధారంగా చెప్తూ ఉన్నారు మొట్టమొదలు గ్రంథారంభం చేస్తూ ప్రప్రథమంగా నిర్విఘ్న పరిసమాప్తికా మంగళమాచరి అనేటువంటి అన్మిత శృతి అనుసారంగా మరి సంప్రదాయ అనుసారంగా మంగళాచరణము మొదటి శ్లోకం ద్వారా చేసి మరియు అనుబంధ చతుష్ట దాని ద్వారా చెప్పినాడు ఇక్కడ నిర్గుణ వస్తు నిర్దేశ రూప మంగళం చేయబడింది ఏమని సదైవ సౌమ్య యమగ్ర ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని చెప్పిన ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సద్రూప చైతన్యమే ఉండేను అని చంద్రోగోపనిషత్తు షష్టాధ్యాయంలో ఏదైతే ఉపక్రమం చేయబడిందో ఆ సద్ప బ్రహ్మమునే ఇక్కడ స్మరిస్తూ మంగళాచరణం చేసినాడు బ్రహ్మమును స్మరించడం అంటేనే మంగళమైనట్టే ఈ విధంగా మంగళాచరణం చేసి అందులోనే ఇక అనుబంధ చతుష్టయాన్ని కూడా మనము ఊహించాలి సద్రూప బ్రహ్మం ఇక్కడ ప్రతిపాద్య విషయము మరియు ఏది అజ్ఞాత కాలంలో విషయం ఉంటుందో జ్ఞాతకాలంలో అదే ప్రయోజనం ఉంటుంది అజ్ఞాత విషయం బ్రహ్మ జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అజ్ఞాత కాలంలో ఏదైతే విషయంగా ప్రతిపాదించబడుతుందో జ్ఞాతమైన తర్వాత అదే ప్రయోజనం ఉంటుంది ఎందుకు బ్రహ్మము మోక్షము రెండు వేరు కాదు బ్రహ్మమన్నా ఒకటే అదే ప్రయోజనం మోక్షమే కదా ప్రయోజనం అందుకని సత్ అని చపడం చేతనే విషయము ప్రయోజనము రెండు చెప్పినట్లయితే ఇక ప్రయోజన ప్రాప్తి కాము అధికారి ఈ ప్రయోజనాన్ని కోరేవాడేవాడు అధికారి సంబంధం యథాయోగ్యం ఊహనీయం ఈ విధంగా అనుబంధ చతుష్టయం కూడా చెప్పినాడు శ్లోకార్థం చూడండి సదేవ స్వామి యగ్ర ఆసీత్ అని చందోగ్య శృతి ఆరు రెండు ఒకటి చెప్పిన ప్రకారంగా ఆ పరబ్రహ్మ తత్వము సద్రూపమైనటువంటి బ్రహ్మము ఉపలక్షణంగా సిద్ధూపము ఆనందరూపము అయినటువంటి ఆ బ్రహ్మమును మనము సాక్షాత్తుగా తెలుసుకోజాలం ఆరోపం చేయకుండా అద్వితీయ బ్రహ్మ వస్తువు యొక్క బోధ కలుగదు ఏకమేవో అద్వితీయం బ్రహ్మ రెండవదే లేదు అన్నప్పుడు సాక్షాత్గా ఇప్పుడు బ్రహ్మబోధ ఎలా అవుతుంది కాదు అందుకని ఆరోపం చేసి అపవాదం చేయవలసి ఉంటుంది ఆ బ్రహ్మమునకు ఉపాది భూతమైనటువంటి ఆకాశాది పంచభూతాలు వాటి యొక్క చేసి ఉపాధిని మళ్ళీ తర్వాత అపవాదం చేసి అప్పుడు తెలుసుకోవడానికి వస్తుంది శాఖచంద్ర న్యాయము లేదా స్థూల అరుంధతి న్యాయం చేత ఆకాశాది భూతాలకు వాటి కారణమైనటువంటి అజ్ఞానానికి అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో అదే సద్రూప చైతన్యము అనే విధంగా తెలుసుకోవడానికి వస్తుంది అందుకని దాన్ని పంచభూత వివేకత బోధు శక్యం పంచభూతాల యొక్క వివేకం చేసి విచారణ చేసి ఆ ఆత్మతత్వాన్ని సద్రూప చైతన్యాన్ని తెలుసుకోవడానికి సుఖరం అవుతుంది తత అందుకని భూత పంచకం ప్రవీపక్షతే పంచభూతాలను భిన్న భిన్నంగా గుణాల సహితంగా విచారం చేస్తూ వాటిని ప్రతిపాదిస్తూ అంటే ఆరోపణ చేస్తున్నాడు పంచభూతాలను ఆరోపణ చేసి వాటి నుంచి మళ్ళీ ఆత్మను వేరు చేసేది వివేకం చేసి అప్పుడు మనకు తెలుసుకోవడానికి సుఖరం అవుతుంది ఇది శ్లోకార్థము మరియు శ్రీ రామకృష్ణుల వారు ఈ పంచమహాభూత వివేక ప్రకరణానికి టీకా రాస్తూ తాను కూడా మంగళాచరణం చేశాడు చదవండి నత్వాతీ తీర్థ విద్యారణ్య పంచభూత వివేకస్ వ్యాఖ్యానం క్రియతేమయా గురుదేవులైనటువంటి భారతీ తీర్థులు మరియు విద్యారణ్యం ఇద్దరు గురుదేవులకు నమస్కారం పంచభూత వివేకము ప్రకరణానికి వ్యాఖ్యానము నేను రాస్తున్నాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా టీకాకారులు పందలం చేసినాడు అట్లే శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు కూడా హిందీ భాషలో నరభాషలో వ్యాఖ్యానం చేస్తూ తాను కూడా మంగళాచరణ చేసినాడు అది కూడా చదవండి శ్రీమత్ సర్వ గురు నత్వా నృభాష పంచభూత వివేక వివృతి క్రియతేమయా శ్రీమద్ అంటే బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యం కలిగినటువంటి సర్వగురు సకల గురువులకు నమస్కరించి నారాయణం పద్మభూవం అని చెప్పిన ప్రకారంగా గురు సంపూర్ణంగా ఏదైతే మనం చెప్పుకుంటామో సంపూర్ణ గురు పరంపరకు నమస్కారం చేసి పంచదశయా పంచదశ యొక్క ఈ పంచభూత వివేకం అనేటువంటి ప్రకరణ మనకు నృభాషయ అంటే నరభాష ప్రకృత భాష హిందీ భాషలో మేము వివరణము చేస్తున్నాం మాయా క్రియతే నా చేత వివరణము చేయబడుతుంది పద పదం వివరిస్తూ నేను వ్యాఖ్యానం చేస్తున్నాను అంటూ శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు కూడా మంగళాచరణం చేసి ఈ విధంగా మంగళ పూర్వకంగా గ్రంథారంభము అవుతుంది ఇప్పుడు రామకృష్ణ వారి యొక్క టీకా చూడండి సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీ ఏకమేవా ద్వితీయం ఇది శ్రుత్యా జగదు జగత్ కారణం సద్రూపం అద్వితీయం బ్రహ్మశ్రుతం త అవాంగ్మనసోచర స్వత అవగం అశక్యవాత్ తార్యవ తద్ ఉపాధిభూత భూతపంచక వివేకద్వారా తదవబోధనాయ ఉపోద్ఘాత భూతపంచక వివేకం ప్రతిజానీతే సదద్వైతం ఇది అని అంటూ రామకృష్ణవారు టీకను ప్రారంభించారు చాంద్రగోపనిషత్తులో శ్వేతకేతు అనేటువంటి కుమారునికి ఉద్ధాలక ఋషి ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఏ సౌమ్య అంటే ఓ ప్రియదర్శనుడా అని తన కుమారుడైనటువంటి శ్వేతకేతును సంబోధిస్తూ ఇదం అగ్రే అంటే ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు యొక్క ఉత్పత్తి పూర్వం ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరమయ్యేటువంటి ఈ ప్రపంచం ఈ సృష్టి ఏదైతే ఉందో దీని యొక్క ఉత్పత్తి కంటే పూర్వము సదేవ ఆసీ సద్రూప బ్రహ్మం మాత్రమే ఉండే అని ఈ విధంగా ఉపక్రమం చేయడం జరిగింది ఆరో అధ్యాయంలో ఉపక్రమం చేయడం జరిగింది మనకు సాక్షాత్గా ఆ పరబ్రహ్మతత్వము తెలియబడదు ఎందుకనంటే అది అవాంగమనస గోచరం వాక్కుకు కానీ మనస్సుకు గానీ విషయం కాదు తెలియబడదు అందువల్ల ఇప్పుడు అనాత్మను ఆరోపణ చేసి ఆ అనాత్మరూప ఉపాధి ద్వారా అధిష్టానమైనటువంటి సద్రూప బ్రహ్మమును తెలుసుకోవడానికి సుఖరం అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాడు అవాంగమనస గోచరత్వేనా స్వత అవగంతం అసఖ్యత్వం స్వయంగా ఆ సద్రూప బ్రహ్మము అవాంగమనస గోచరం ఉండడం ద్వారా తెలియబడదు కావున ఏం చేస్తున్నాం ఇప్పుడు మనము తత కార్యత్వం తదు ఉపాధి భూతస్య భూత పంచకస్య ఆ బ్రహ్మం యొక్క కార్యమైనటువంటి ఈ ఆకాశవాది పంచభూతాలను ఆరోపణ చేసి వాటి యొక్క విచారణ ద్వారా వివేకం ద్వారా ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి వస్తుంది అని ఇప్పుడు భూత పంచక వివేకము అనేటువంటి ప్రకరణ గ్రంథాన్ని ఆరంభిస్తున్నాడు శ్రీ విద్యారణ్య గురుదేవుడు దానిపైన అనేక టిప్పణులు ఉన్నాయి చూడండి అన్నీ చాలా ప్రధానమైనటువంటి టిప్పణులు ఉన్నాయి ఒకటి కూడా వదిలేటానికి లేదు ముప్పై రెండవ టిప్పణం ఇదం సదైవ సౌమ్య ఇదగ్ర ఆసీద్ అని చెప్పాడు కదా ఇదం అంటే ఈ దృశ్యమాన జగత్తు దాని మీద టిప్పణం ఉంది చూడండి ముప్పై టిప్పణం ఈ జగత్తు ఎట్లా ఉంది అని అంటే షట్ ప్రమాణాధికారి పరిదృశ్యమాన జగత్ ప్రథమ కారణ బ్రహ్మ రూపుథ జైసే ఘట స్వ ఉత్పత్తితే పూర్వు మృత్తికారూపు ఓ విహే ప్రత్యక్ష అనుమాన శ్రద్ధ ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి అనేటువంటి ఆరు ప్రమాణాల చేత మనకు జగత్తు అనుభవ అవుతుంది ఎందుకంటే సంపూర్ణ ప్రపంచమంతా కేవలం ప్రత్యక్ష ప్రమాణానికే గోచరం కాదు ఒక్కోసారి అనుమానం చేస్తాం మనం ఇప్పుడు స్వర్గాదులు ఉన్నాయి ఎవరికి ప్రత్యక్షం ఉన్నాయి చెప్పండి శబ్ద ప్రమాణంతోనో లేదా అనుమానంతోనో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఉపమానం చేత తెలుసుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఆరు ప్రమాణాలు ఎక్కడ ప్రవృతం అవుతాయంటే ఈ ప్రపంచంలోనే ఆరు ప్రమాణాలు కూడా ప్రపంచం తెలుపుటకు ఉపయోగకరం ఉన్నాయి కానీ బ్రహ్మమును తెలుపుట ఏందో అసమర్థములు ఈ ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయం కాదు బ్రహ్మం కానీ ప్రపంచం మాత్రం ఆరు ప్రమాణాలు ఆరు అంటారు ఇంకా కొన్ని ఐతిహ్యము చేష్ట ఇట్లాంటి ప్రమాణాలు కూడా ఇంకా అనేకం ఒప్పుకుంటారు కొంతమంది ముఖ్యంగా శాస్త్రకారులు ఆరు ప్రమాణాలే చెప్తారు ఈ ఆరు ప్రమాణాలు వ్యవహారికములు జగత్తు కూడా వ్యవహారికము మరి ఆరు ప్రమాణాలు కూడా వ్యవహారిక ప్రమాణాలు ఈ జగత్తు ఏదైతే ప్రత్యక్షాది ప్రమాణాలు తెలియబడుతుందో దీని యొక్క ఉత్పత్తి కంటే పూర్వము ఎవరుండరి అని అంటే కారణ బ్రహ్మమే ఉండే కారణ బ్రహ్మ ఎవరు శుద్ధ బ్రహ్మ కాదు కారణత్వం శుద్ధంలో లేదు బ్రహ్మ జ్ఞానార్జగ జన్మ బ్రహ్మ అనోకారణత్వత అధిష్టానత్వత్రేణ బ్రహ్మ కారణం విక్షతే అనే విధంగా గృహచరణ యొక్క వార్తకంలో సురేశ్వరులు శుద్ధ బ్రహ్మ జగత్ కారణం కాదు దానిలో ఏ వ్యవహారం లేదు మరి ఎవరు అనంటే కారణ బ్రహ్మ అంటే మాయా విశిష్ట సబల బ్రహ్మ ఈశ్వరుడు ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము కారణ బ్రహ్మ రూపమున్నది ఈ జగత్తు అంటారు అక్కడ జగత్తు చెప్పాలంటే శుద్ధంలో సంభవించదు మరి జగత్తుని ఎప్పుడైతే చెప్తావో అది కారణ బ్రహ్మన్నదే చెప్పాలి శుద్ధ బ్రహ్మ చెప్పడానికి వీల్లేదు ఏ విధంగా ఘటోత్పత్తి పూర్వము మృతిక రూపమే అట్లా కారణ బ్రహ్మ రూపము ఉంటుంది జగత్తు అని చెప్పడం జరిగింది ఇక ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి దానికి కూడా చెప్తూ ఉన్నాడు అంటే ఏక భావకే హోనైతే స్వగత భేదరహిత ఏకం ఏవ అద్వితీయం మూడు శబ్దాలున్నాయి ఏకమంటే స్వగత భేదరహితము ఇక ఏవ శబ్ద పర్యాయి శబ్దు అన్నికే సంబంధక నిషేధక హ ఏకం ఏవ అన్నాడు అంటే ఒక్కటే ఏవకారం ఇది నిశ్చయార్థకం ఉంటుంది ఒక్కటే అని చెప్పింది ఏవా అంటే దానికి సజాతీయం అనేది లేదు అని చెప్పినట్లు ఆయన ఇక అద్వితీయమనే శబ్దం ఏం చెప్తుంది విజాతీయ భేదం లేదు అంటే సజాతీయ విజాతీయ స్వాగత భేద రహితం కేవలం సద్్రూప చైతన్యం మాత్రమే సృష్టి కంటే పూర్వము ఉండెను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు సత్ అంటే దేనికంటారు భూత భవిష్యత్ వర్తమానం ఈయన తీని కాలమే జిస్కా బాధ్ హోవే నహి ఐసా సత్ నాకు అందరికి కంఠస్థం ఉంది కదా త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం బాధరాహిత్యం సత్యత్వం అని ఈ విధంగా మనం చెప్పుకుంటాం కదా భూతకాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ వస్తువు బాధింపబడదు ఏ వస్తువు లేకుండా పోదు ఎల్లప్పుడూ ఉంటుంది అది సద్వస్తువు త్రిసుకాలేశ అవస్థిత వస్తువు స పారమార్థిక మూడు కాలాల్లో అవ్యభిచరితమై ఉండున్నది పారమార్థిక వస్తువు అదే సద్వస్తువు త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం అనే విధంగా మనం చెప్పుకుంటాం ఇక బ్రహ్మ శబ్దం ఏం చెప్తుంది అంటే వ్యాపకార్థంలో బోధిస్తుంది బృహద్ వ్యాపనం బ్రహ్మ వ్యాపకం అయితే వ్యాపకము రెండు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి ఆపేక్షిక వ్యాపకము రెండవది నిరపేక్షిక వ్యాపకము ఆకాశం కూడా వ్యాపకం ఉందా లేదా పృథ్వ్యాధి భూతాల కంటే ఆకాశం కట్టే మాయ వ్యాపకముంది ఇవి ఏం వ్యాపకాలు అనంటే ఆపేక్షిక వ్యాపకాలు బ్రహ్మము నిరపేక్షిక వ్యాపకం ఆపేక్షిక వ్యాపకం అంటే దానికంటే అధికమైన వ్యాపక వస్తువు ఇంకోటి ఉంటుంది ఉదాహరణకు సోలాపురం యొక్క అపేక్ష చేత మహారాష్ట్ర వ్యాపకం ఉంది భారతదేశం యొక్క అపేక్ష చేత మహారాష్ట్ర పరిచ్ఛిన్నం మరి ఇప్పుడు సోలాపురం అపేక్ష చేత వ్యాపకం చెప్పుకున్నాం కదా మరి ఏమో వ్యాపకం ఇది ఆపేక్షిక వ్యాపకం ఎందుకు దానికంటే ఇంకా అధిక వ్యాపకమైనది ఉంది మరి బ్రహ్మం ఎటువంటి వ్యాపకము అంటే నిరపేక్షిక వ్యాపకం అంటే దానికంటే అధికమైన వ్యాపక వస్తువు ఇంకొకటి లేదు అందుకని బ్రహ్మ అంటే నిరపేక్షిక వ్యాపక వస్తువు అని తెలుసుకోవాలి మాయా తత్కార్యమైనటువంటి ఆకాశాదులు ఏవైతే ఉన్నాయో ఇది కూడా వ్యాపకం మనం కానీ ఇవి సాపేక్షిక వ్యాపకములు ఆపేక్షిక వ్యాపకములు కానీ బ్రహ్మము వాటి కూడా అధిక వ్యాపకమైంది కాబట్టి దానికంటే అధికమైన మరొక వ్యాపక వస్తువు లేదు కాబట్టి ఆ బ్రహ్మము నిరపేక్షిక వ్యాపక వస్తువు అని తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఆ సీత్ అనే శబ్దం ఉంది శృతిలో ఆ అంటే ఏమన్నట్టు దాని అర్థం ఉండేను థా ఆ సీత్ ఇజ్ పలికరీ బ్రహ్మకు జో భూతకాల యుక్తత ప్రతీతి ఓవెహే సో కాలికి వాసన సే యుక్తు శిష్యుకే అర్థ యాతే ద్వైత నిహి చూడు ఆసిత్ అంటే ఉండేను భూతకాల యుక్తంగా నువ్వు ఆ పరబ్రహ్మ చెప్పినట్లయింది కదా అక్కడ కాల విశిష్ఠునిగా భూతకాల విశిష్ట బ్రహ్మం సద్రూప బ్రహ్మం ఉండే అంటే కాల బ్రహ్మం ఉండే అంటే కాలం కూడా ఉన్నదన్నట్టే కదా అక్కడ మరి కాలం ఒకటి మరి బ్రహ్మం ఒకటి సద్రూప బ్రహ్మం ఒకటి ద్వైతాపత్తి వస్తుంది కదా అని ఈ విధంగా శంక కలిగితే ఇది కాలం అనేది ఒకటి ఉన్నది అని స్వీకరించే తాత్పర్యం లేదు కానీ శిష్యునికి మిథ్యా అనుభవం ఉన్నది కదా కాలం యొక్క అనుభవం భూతకాలం అని వర్తమాన కాలం అని భవిష్యత్ అని కాలానికి సంబంధించినటువంటి భ్రాంతిజన్య సంస్కారం ఉంది కదా అందుకని వాసన ఏదైతే అంతఃకరణంలో ఉందో ఆ శిష్యుని యొక్క అనుభవాన్ని అనుసరించి దాన్ని అనువాదం చేస్తూ వానికి సమాధానం చెప్పడం కోసము ఉండే అని భూతకాల యుక్తంగా చెప్పినాం అంతేగాని కాలం అనేది ఒకటి ఉంది అని చెప్పే తాత్పర్యం లేదు ఎందుకు కాలం కూడా అధ్యస్థమే కదా బ్రహ్మం నందు దేశము కాలము సంపూర్ణ జగత్ అంత సమస్తము అధ్యస్థము మాయ తర్వాతనే కదా దేశ కాలాదులు వచ్చినాయి మరి మాయనే అధ్యస్థం అన్నప్పుడు మరి దేశ సత్యం ఎట్లయితే సత్యమని చెప్పే తాత్పర్యం లేదు కానీ శిష్యునికి ఈ విధంగా అంతఃకణుల వాసన ఉంది కాలవాసన భ్రాంతిజన్యమైనటువంటి సంస్కారం ఉంది ఆ సంస్కారానికి అనుకూలంగా వానికి వాణి భాషల్లో చెప్పాలి కదా అని చెప్పి భూతకాల విశిష్టమైనటువంటి సద్ప ఉండే సదైవ ఏదమగ్ర ఆశీ అని విధంగా చెప్పాము కానీ కాలం అనేది ఒకటి వేరే కృతజ్ఞ ఉంది అని చెప్పే తాత్పర్యము లేదు ఇక్కడ ఈ సదైవస్వామి ఏదగ్రహ ఆశీతి అనేటువంటి ప్రమాణం ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు గ్రంథకర్త సాందోగ్యోపనిషత్తు శ్రపాటకం శిష్ట అధ్యాయం నుంచి శ్వేతకేతు అనేటువంటి పుత్రునికి ఉద్ధాలకుడు తండ్రి ఉద్దాలక ఋషి ఉద్దాలక ముని పుత్రుడైనటువంటి శ్వేతకేతుకు ఆత్మతత్వోపదేశం చేసినటువంటి ప్రసంగాన్ని తీసుకొని అక్కడి నుంచే ఈ ప్రకరణాన్ని తీసుకొని వ్యాఖ్యానం చేస్తున్నాడు విద్యారాయణ స్వామి ఉత్పత్తి కంటే పూర్వము సద్రూప బ్రహ్మం ఉండే దేని యొక్క ఉత్పత్తి ఈ సృష్టి యొక్క ఉత్పత్తి ఉత్పత్తి అని దేనికంటారు ఆధ్యక్షణిసే సంబంధిక నామ ఉత్పత్తి హే ఆధ్యక్ష సంబంధము ఉత్పత్తి ఎందుకంటే ఉత్పత్తి కంటే పూర్వం వస్తువు లేదు కదా ఉండదు కదా బాగా బాగుంటుంది మరి ఉత్పత్తి ఎప్పుడని చెప్పాలి మొట్టమొదటి క్షణముతో ఆ కార్యం సంబంధము ఏదైతే ఉంటుందో అది ఉత్పత్తి ప్రథమక్షణ సంబంధం ఏదైతే ఉందో దానికి ఉత్పత్తి అంటారు అప్పుడే కదా దానికి అస్థి దాయత విద్యతే అని చెప్తాం కదా మనం మరి ఎప్పుడు దానికి ఉనికి వస్తుంది ఆ కార్యానికి ప్రథమక్షణంలో అప్పుడే ఉత్పన్నమైంది చెప్తాం అంతకు పూర్వం ఉత్పన్నమైంది అంటావా లేదు ప్రథమక్షణ సంబంధానికి ఉత్పత్తి అంటారు ఇక అంతిమక్షణ వియోగ నాశ ఉత్పత్తి చెప్పినప్పుడు సంబంధం చెప్పాలి నాశనం చెప్పినప్పుడు వియోగం చెప్పాలి అంతిమ క్షణం నుంచి అది కార్యం వియోగం అయిపోతుంది లయంలోకి వెళ్ళిపోతుంది అది నాశనం అని చెప్పుకోవాలి నలభై ఒకటి టిప్పణం చూడండి ఎద్యపి ప్రళయకాలమే అవురు వస్తువుతో భ్రమమే నహి హే ప్రళయకాలంలో ఏముంటుంది చెప్పండి మీ అనుభవం చెప్పండి రోజు కూడా ప్రళయం అవుతుంది కదా ప్రపంచం సుశూప్తుల్లో ప్రళయం అవుతుందా లేదా అప్పుడు ఏమున్నది నువ్వు ఉన్నావా లేదా నీతో పాటు ఏమేమి ఉన్నాయి అట్లా మరి ప్రళయంలో కూడా బ్రహ్మ వస్తు కంటే రెండో వస్తు ఏమున్నది చెప్పండి ప్రళయకాలమే ఆవరి వస్తువుతో బ్రహ్మమే నహిహే ప్రళయకాలంలో రెండో వస్తువు అయితే లేదు తథాపి అయినా కూడా రెండో వస్తువు లేదు కానీ ఉన్నది ప్రళయకాలంలో రెండో వస్తువు ఉన్నది ఏమున్నది మాయా అని చెప్తున్నాడు చూడండి శుద్ధుసే సృష్టికే అసంభవ కరీ కేవలం శుద్ధ చైతన్యమే ఉన్నదా ప్రళయకాలంలో లేదు ప్రళయకాలంలో కేవలం శుద్ధ చైతన్యం లేదు ప్రళయము అన్నాం అనుకోండి ప్రళయం అన్నప్పుడు ఎక్కడ ప్రళయం అవుతుంది అది లేదా అభావం చెప్పినా ప్రళయం చెప్పినా నాశనం చెప్పినా ఎక్కడా అని ప్రశ్న పడుతుందా అంటే లయస్థానం ఒకటి ఉంటుంది ఏది లయమవుతుంది ప్రపంచం లయమైతుంది ప్రళయకాలంలో ఎక్కడ లయమైతుంది శుద్ధ చైతన్యంందా కాదు శుద్ధ చేతనము అత ఉత్పత్తి స్థితి లయానికి కారణం కానే కాదు అది మరి లయానికి కారణం ఎవరు అంటే చెప్పుకున్నాడు చూడండి తథాపి శుద్ధిసే సృష్టికి అసంభవకరి శుద్ధం చేతనైతే సృష్టి స్థితి లయం అనేది సంభవించదు సృష్టి స్థితి లయ కారణత్వం ఎక్కడుంది విశిష్ట బ్రహ్మోన్నది ఉంది శుద్ధ బ్రహ్మ నందు లేదు శుద్ధ బ్రహ్మం జగత్ కారణం కాదు విశిష్ట బ్రహ్మమే జగత్ కారణం ఎప్పుడు మాయను ఆరోపించిన తర్వాతే కదా సృష్టి చెప్తావు అంతకు పూర్వం సృష్టి ఉందా చెప్పడానికి వస్తుందా చెప్పడానికి రాదు మాయా విశిష్టు అయినప్పుడే అప్పుడు ఆ మాయా విశిష్ట ఈశ్వరుడు తత్పదానికి వాత్స్ అవుతాడు అతడు జగత్ కారణం అవుతాడు అతనిలో సృష్టి స్థితిలో కారణత్వం అనేది ఉంది శుద్ధచేతనంలో లేదు శుద్ధచేతనం జగత్ కారణం కాదు ఉత్పత్తి కాదు లయం లేదు అందుకే చెప్పినాడు శుద్ధిశే సృష్టికి అసంభవకరి ఆరు మాయాకు ప్రకృతి అంటే ఉపాధాన్ జాన్న మరి ఏది ఎక్కడ లయమవుతుందో ఆ లయస్థానానికి ఉపాదానం చెప్పాలి కుండ నష్టమైపోయింది అది లయమవుతుంది ఎక్కడ మృతిక ఎందు ఏది యస్మాది ఉత్పత్తి అయితే తస్మినేవ విలీయత ఇది నియమ ఏది దేని ఉండి ఉత్పన్నం అవుతుందో అది దానియందే ఆ లయస్థానం ఏది ఉంటుందో అది ఉపాదాన కారణం ఉంటుంది ప్రకృతి అంటారు ప్రకృతి అంటే ఉపాదాన కారణం ఎవరు ఉపాదాన కారణం అంటే మాయా మాయ ఉన్నది అక్కడ బ్రహ్మకంట్లే భిన్నంగా రెండో వస్తువు లేదు కదా అన్నాడు కదా యద్యపి కానీ ఉంది అక్కడ ఇంకొక వస్తువు ఉంది బ్రహ్మకంట్లే భిన్నంగా ఇంకో వస్తువు ఉంది ఎవరు అంటే ఉపాదన కారణం మాయా ఇది శృతి కరీ మాయ అంటూ మాయినందు మహేశ్వరం అనేటువంటి శృతి అనుసారంగా ప్రకృతి అంటే ఉపాదాన కారణం ఎవరు మాయా మాయాతు ప్రకృతిని విద్యార్థి మహేశ్వరం మాయి అంటే అధిష్టానము మాయెవలు మహేశ్వరుడు ఈశ్వరుడు మాయా విశిష్ట ఈ శృతి కరి మాయాశక్తితో బ్రహ్మ విషయ హైనా మాయాశక్తి బ్రహ్మనందు ఉంది ప్రళయకాలంలో లేదని చెప్పడానికి రాదు ఎందుకు జగత్తు ప్రళయం అయింది అని అంటే ఎక్కడ ప్రళయం అవుతుంది ఉపాధానం ఉన్నది అవుతుంది మరి ఉపాధానం ఎవరు మాయా మరి మాయ ఉందంటావా లేదంటావా బ్రహ్మ వ్యతిరేక్తంగా రెండో వస్తువు ఉంది ఓ ఎప్పుడైతే మాయాను స్వీకరించినవో అప్పుడు ఏకమేవో అద్వితీయ ఆడిన చెప్పు ఉందా ద్వైతం ఉన్నది కాకపోతే తీసు మాయా విశిష్టికి అద్వితీయత సంభవనహి ఇప్పుడు అద్వితీయత్వం సంభవిస్తుందా మాయాను స్వీకరించిన తర్వాత అద్వితీయమతే ద్వైతాపత్తి వస్తుంది అద్వైత హాని అద్వైతానికి భంగం వాటి వెళ్తా యా శంకా సమాధాన హే ఇది శంకాభాగం అంతే కనుక శంకా భాగం ఏకమేవా అద్వితీయం అని చెప్పినావు కదా తేడా చెప్పు ప్రళయంలో మాయ ఉన్నది అక్కడ ఎందుకంటే శుద్ధ బ్రహ్మందైతే సృష్టి స్థితి లేకత్వం లేదు మరి లయం చెప్తున్నాం దానికి ఉపాధానం వేరే చెప్పాలి మాయా ప్రకృతి విద్య మాయనంతమేశ్వరాని సృత్య అనుసారంగా అక్కడ ప్రకృతి అంటే ఉపాధన కారణం మాయ ఉంది మరి ఎప్పుడైతే మాయ ఉన్నదో అప్పుడు అద్వైత హాని అవుతుంది అందుకని అపసిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా ద్వైతాపత్తి వచ్చింది కదా మరి అద్వైత సిద్ధి చేయాలంటే ద్వైత మిథ్యాత్వ పూర్వకత్వాత అద్వైత సిద్ధే అద్వైత సిద్ధిలో మొట్టమొదటి మధుసూన స్వామి ఈ వాక్యం వాడినాడు ఉపక్రమం చేస్తూ అద్వైత సిద్ధి చేయాలంటే మొట్టమొదటి ఏం చేయాలి ద్వైతాన్ని మిథ్యాన్ని సిద్ధ చేయాలి అప్పుడే అద్వైత సిద్ధి అవుతాయి లేకపోతే ద్వైతాన్ని అట్లే పెట్టి అద్వైతం వేడి చెప్తూ అందుకని ఇప్పుడు శంఖ ప్రాప్తమైంది ద్వైతాపత్తి వచ్చింది అద్వైత సిద్ధాంతానికి హాని ఏర్పడుతుంది అప ఏర్పడుతుంది అందుకని ఇప్పుడు సమాధానం చెప్పాలి జైసే ఏ విధంగా సుశుప్తి కాలు విసే మిథ్యా అవిద్య హై సో ఆప్కి దృష్టి సే అన్నికి దృష్టిస్తే వాటి ప్రమాణిస్తే ఆత్మహత్య భిన్న ప్రతీత ఓవే నహి మొదల అనుభవ దృష్టి అంతమిస్తాడు సుశిప్తులో అజ్ఞానం ఉందదా లేదా నాకు ఇంచేదాహం వేది అని లేచిన తర్వాత పరామర్శించి చెప్తున్నావా లేదా నాకు ఏమీ తెలియకుండా గాఢం మూడోహం సుప్తహ అక్కడ సుఖాన్ని యొక్క అనుభవాన్ని కూడా పరామర్శ చేసి సుఖం అహమాసం అంటాడు అంటే అక్కడ గాఢం మూడోహం సుప్త అని అంటే అక్కడ అజ్ఞానం ఉన్నటా లేనట ఉందా లేదా నాకేమీ తెలియకుండా పడుకున్నానంటావు నాకు ఇంకా ఆవేదమంటావు మరి అక్కడ నాకేమీ తెలియదు అనేది ఏంటిది అది అజ్ఞానం ఉన్నట్టేనట్ట ఎక్కడ సుశుప్తులో అజ్ఞానం ఉందా లేదా ఉంది ఎప్పుడు చెప్తున్నావు లేచిన తర్వాత చెప్తున్నావు ఆ సుషుప్తి కాలంలో నీకు ఆ అజ్ఞానం యొక్క ప్రతీతి ఉందా ఇతరుల కన్నా నీకు అజ్ఞానం ఉందని తెలుస్తుందా తెలుస్తలేదు కదా సుషుప్తి కాలం వేసే ఆత్మామే మిథ్యా అవిద్య హే మిథ్యా అవిద్య చే ఉంది సుశుప్తి కాలంలో సో ఆపకి దృష్టిసే అంటే పడుకున్న వాడి యొక్క దృష్టి చేత కానీ లేదా అన్నికి దృష్టిసే లేదా ఇతరుల యొక్క దృష్టి చేత కానీ వా షట్ ప్రమాణసే ప్రత్యక్షాలు షట్ ప్రమాణాల చేతనైనా అక్కడ అవిద్య ఉంది అని సిద్ధి చేయగలవా ఎప్పుడు సుశుప్తి కాలంలో సిద్ధి చేస్తావా మరి ఎప్పుడైతే అది సిద్ధి కాదో అది ఉన్నట్టాలేనట్ట ఏ ప్రమాణం చేత సిద్ధి కాలేదు నీ అనుభవం కూడా లేదక్కడ ఆ కాలంలో నీవన్నా చూస్తున్నావా అవిద్య ఉండదని తెలుసుకుంటున్నావా లేదు అన్ని తెలుసుకుంటానరా లేదు షట్ ప్రమాణాల చేత నిరూపణ చేస్తావా చేయనిక అంటే లేనట్టే షట్ ప్రమాణస్తే ఆత్మ భిన్న ప్రతీతి అవే ఆత్మ కంటే భిన్నంగా అవిద్య ఉంది అని ప్రతీతి అవుతుందా సిద్ధి ఆత్మ అద్వితీయ అందుకని ఆత్మ అద్వితీయ ఉండదు ఒప్పుకొని కూడా లేదని సిద్ధమైంది ఆ విద్య కొన్ని ఒప్పుకున్నామే అనుకో నీకు ప్రతీతి అయ్యింది అనుకో అదే పారమార్థికమా వ్యవహారికమా అదో ప్రాతిభాషికము మరి ప్రాతిభాషిక వస్తువు ప్రస్తుతంగా ఉన్నట్టా లేనట్ట మరి లేనట్టే మరి ఏమున్నట్టు అద్వైతమే కదా అదే వేదాంత సిద్ధాంతంలో ఉన్నటువంటి వైశిష్టం ఉన్నది ఒకటే వస్తువు అందుకనే ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మ ఎక్కడ ప్రళయకాలంలో సృష్టి ప్రాక్ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సదైవ సౌమ్య ఇదగ్రహాసీతి ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మ తైసే ప్రళయకాలమేబి మిథ్యా మాయా శక్తి భిన్న ప్రతీతి ఓవెనహి ఏ విధంగా సుశక్తులు అవిద్య ఉంది కూడా అది భిన్నంగా ప్రతీతి అవుతలేదు ఆత్మ కంటే భిన్నంగా ప్రతీతి అవుతుందా అవతలేదు అదేవిధంగా ప్రళయకాలంలో కూడా మాయ ఉంది జగదు ఉపాదాన కారణము ఉంది కానీ ప్రతితి లేదు కాకపోతే తిసుకాలమే బ్రహ్మ అద్వితీయ హయే అందుకని ప్రళయకాలంలో బ్రహ్మం ఎట్లా ఉంది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అద్వితీయ బ్రహ్మమే ఉంది అవరు సృష్టి అనంతరీ పోనీ సృష్టి అయిన తర్వాతనైనా ద్వైతాన్ని సృష్టి అయిన తర్వాత ద్వైతం ఉందంటే కదా జగత్తున్నట్టే కదా మరి జగత్తు ఒకటి బ్రహ్మం ఒకటి రెండు ఉన్నాయి కదా అని అంటే సృష్టి అనంతరవి సర్వ జగత్ వామే ఆరోపితు మిథ్యా హయే వామే అంటే బ్రహ్మమే సృష్టి అయిన తర్వాత కూడా సృష్టి యొక్క విద్యమాన కాలంలో కూడా సృష్టి ప్రత్యక్షాది ప్రమాణాల చేత గోచరం అవుతున్నప్పుడు కూడా అద్వైతమే ఉంది అద్వైతం లేదు ఎందుకు ఈ దృశ్యమాన ప్రపంచం అంతా మిథ్యా మరి కల్పిత వస్తువు యొక్క వాస్తవ స్వరూపం ఏముంటుంది అధిష్టానమే మరి ఏమున్నది అధిష్టానమే ఉన్నది ఒకటే బ్రహ్మం యాతి సదా హీ బ్రహ్మ అద్వితీయ హై సృష్టి కాలంలో కాని ప్రళయకాలంలో కానీ సదా ఎల్లప్పుడు కూడా బ్రహ్మము అద్వితీయమే ఉన్నది సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమే ఉన్నది నలభై రెండవ టిప్పణం చూడండి ఎక్కడొచ్చింది ఆ విషయ ఇది మహత్వపూర్ణమైనటువంటి టిప్పణను చూడండి అవాంగ్ మనస గోచరం అన్నాడు కదా రామకృష్ణ గారు ఏమన్నాడు బ్రహ్మ అవాంగమనస గోచరం కాబట్టి స్వతహాగా అది తెలియబడదు అందుకోసం ఆకాశాది ఊతాలను ఆరోపణ చేసి మనము ఆ ఉపాధి ద్వారా ఉపహితమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి వస్తుంది ఎందుకు స్వయంగా ఎందుకు తెలియబడదు అంటే అది అవాంగమనస గోచరం ఉన్నది వాక్కు గాని కానీ విషయమయ్యేది కాదు తెలియబడేది కాదు ఎందుకు తెలియబడదు అని మీరు ప్రశ్నించారనుకోండి సమాధానం చెప్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎప్పుడు కానీ అవాంగ్ మనస గోచరం అనే శబ్దం మీకు తటస్థపడినప్పుడు వెంటనే ఈ టిపణ మీకు జ్ఞాపంలోకి రావాలి స్మృతి రావాలి ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను మృతికాకా కార్య జాతీయ బ్రహ్మ జాతి గుణ క్రియ నామరు సంబంధాది సర్వధ ధర్మనికే వర్జిత జ్ఞాపకం వచ్చిందా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఎందుకు విషయం కాదు వాకు కానీ మనసుకు కానీ అంటే ఈ వాక్కు యొక్క ప్రవృత్తి ఎక్కడవుతుంది ఎక్కడ వచ్చతావచ్ఛేదక ధర్మాలు ఉంటాయో అక్కడ ప్రవృత్తి అవుతుంది వచ్చతావచ్ఛేదక ధర్మాలు ఏవి జాతి గుణము క్రియ సంబంధం ఇవి ఎక్కడ ఉంటే అక్కడ వాక్కు ప్రవృత్తి అవుతుంది అయం బ్రాహ్మణ అని శబ్ద ప్రయోగం అయింది అనుకో ఈ బ్రాహ్మణ ఆ వ్యక్తి పేరు వేరే ఉంది యజ్ఞదత్తుడో సోమదత్తుడో ఎవడో ఉన్నాడు ఇతడు బ్రాహ్మణుడు అంటున్నావు అతనికి నువ్వు మరి బ్రాహ్మణ శూద్రుడు క్షత్రియుడు వైశ్యుడు అనే శబ్దాలు ఇవి జాతిని పురస్కరించుకొని ప్రవృత్తమవుతాయి యజ్ఞతుడు వ్యక్తి వేరే ఉన్నాడు పేరు వేరే ఉంది కానీ అతనికి బ్రాహ్మణుడు అనుకున్నావు బ్రాహ్మణ శబ్దం ఎందుకు ప్రయోగమైంది అంటే జాతిని పురస్కరించుకొని ప్రయోగమైంది అట్లా జాతి ఎక్కడ ఉంటే అక్కడ శబ్దము ప్రయోగం చేయడానికి వస్తుంది ఎక్కడ గుణం ఉంటుందో అక్కడ శబ్ద ప్రయోగం అవుతుంది నీలో ఘటహ రక్త పట ఇత్యాది గుణమును పురస్కరించుకొని ప్రవృత్తమవుతున్నాయి గుణమేది నీల రంగు లేదా రక్తవర్ణము ఇవి రంగులు గుణాలు ఆ గుణాలను పురస్కరించుకొని శబ్దం ప్రయోగమైంది నీలో గటహ అని ఈ విధంగా అట్లే క్రియను పురస్కరించుకొని శబ్ద ప్రయోగం అవుతుంది అయం పాచక అన్నాం అనుకో ఇతడు వంటవాడు వంట చేసేవానికి ఏమంటారు పాచకుడు అంటారు ఈ వంటవాడు అనేది అతని పేర కాదు కదా ఎందుకు వచ్చిందా శబ్దం తను చేసే క్రియను పురస్కరించుకొని ఆ శబ్ద ప్రయోగమైంది ఉపాధ్యాయుడు అంటాం మనం ఉపాధ్యాయుడు అంటే ఈ శబ్దం ఎట్లా ప్రవృత్తి అయింది అతడు చేసే వృత్తిని బట్టి క్రియను బట్టి అతడు పిల్లలకు బోధిస్తాడు అందుకని అతనికి ఉపాధ్యాయుడు అంటాము ఆ ఉపాధ్యాయుడు అనే శబ్దం ఎట్లా ప్రవృత్తి అయింది అని అంటే అతడు చేసేటువంటి వృత్తిని బట్టి క్రియను బట్టి అందుకని క్రియను పురస్కరించుకొని క్రియ ఎక్కడ ఉంటే క్రియను పురస్కరించుకొని శబ్దప్రయోగము అవుతుంది అట్లే సంబంధాన్ని బట్టి శబ్దప్రయోగం అవుతుంది ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో అతనికి ఇతడు సోమదత్తుని తండ్రి అని ఈ తండ్రి అనే శబ్దప్రయోగం ఎట్లయింది తండ్రి కొడుకుల సంబంధాన్ని పురస్కరించుకొని ఆ శబ్దప్రయోగం అయింది తండ్రి పిత అనే శబ్ద ప్రయోగం ఈ విధంగా జాతి గుణము క్రియ సంబంధం ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ శబ్ద ప్రయోగము అవుతుంది మరి ఇవి నాలుగు బ్రహ్మవునందు ఉన్నవా బ్రహ్మవునకు ఏం జాతి బ్రహ్మణత్వ జాతి వైశ్యుడా క్షూద్రుడా క్షత్రియుడా లేదా మనుషుడా పశువా పక్ష లేదా మనుష్యత్వ జాతి పశుత్వ జాతి కూడా చెప్పుకుంటాం కదా మరి ఏ జాతికి సంబంధించిన వాడు జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశ కాల విషయాతి వర్తయత బ్రహ్మతత్వం అసి భావయాత్మని అని ఎవరు చెప్పారు జగద్గురు శంకరాచార్య వారు వివేక దానికి జాతి నీతి కులము గోత్రము ఏది లేదు మరి శబ్ద ప్రవృత్తి చెప్పు అక్కడ జాతి ఉంటే శబ్ద ప్రవృత్తి అవుతుంది అందుకని అది అవాంగ మనసోచరం ఉన్నది దానిలో గుణం ఉన్నదా బ్రహ్మ ఉన్నందు ఏం గుణాలు ఉన్నాయి ఇట్లేమైనా ఉన్నదా బ్రహ్మము పోనీ సత్వ రజ తమ్మ ఇట్లేమైనా గుణాలున్నాయా సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అది నిర్గుణం ఉన్నది ఉందా దానిలో లేదు నిష్క్రియం నిష్కలం శాంతం నిరవద్యం నిరంజనం అని చెప్పానున్నది దానిలో క్రియ లేదు అవికార్యోయము ఉచతే ఏం వికారం లేదు సంబంధం ఉందా అసంగోయం పురుష ఏం సంబంధం ఉన్నది ఆత్మకు బ్రహ్మకు నీ భార్యా బిడ్డలతో సంబంధం ఉందా లేదా ఈ దేహాదిక ప్రపంచంతో సంబంధం ఉందా ఆత్మకు ఏం సంబంధం ఉంది లేదా కొద్దిగా విచారం చేయి విచారం చేస్తే నీ మోహం పోతే నీ దయ్యమే వదిలిపోతుంది కొద్దిగా విచారం చేయి నీ భార్యా బిడ్డలతో కాని నీ దేహంతో కానీ ఆత్మకు ఏం సంబంధం ఉన్నది సంబంధాలు ఎన్ని ప్రకారాలు చెప్పు సంయోగ సంబంధము సమవాయ సంబంధము తాదాత్మిక సంబంధము ఈ మూడు సంబంధాల్లో ఏ సంబంధం చెప్తావు చెప్పు సంయోగ సంబంధం చెప్తావా సంయోగం ఎక్కడ ఉంటుంది దో ద్రవ్యకా పోతే ద్రవ్యోరేవ సంయోగ దేహాదులు ద్రవ్యం ఉన్నాయి కానీ ఆత్మ ద్రవ్యమ్మా సంయోగ సంబంధం చెప్పడానికి వస్తుందా నీ శరీరంతో కానీ భార్య పిల్లలతో కానీ సంయోగ సంబంధం ఉందా లేదు కదా సమువాద సంబంధం చెప్తావా నిత్య సంబంధం చెప్తావా అంటే నీతో ఎల్లప్పుడు ఉంటుంది ఏమి నీ శరీరమే నీతో ఎల్లప్పుడు ఉండదు సుశుప్తుల పోతే ఎడుతున్నా నీ శరీరం ఇప్పుడే చెప్పుకున్నాం కదా సుశూప్తులు ఏముంది ఏమి లేదు మరి నిత్య సంబంధం ఉన్నదా సమవాయ సంబంధము నిత్య సంబంధం సమవాయ మరి శరీరంతో కానీ భార్య బిడ్డలతో కానీ అటాచ్మెంట్ అయి ఉంది నిత్య సంబంధం ఉందా సమవాయం లేదు కొన్ని తాజేతం అభేద సంబంధం చెప్తామని అంటే భిన్న వస్తువుల లోపల అభేదం ఎట్లా అది దృశ్యం ఉన్నది నీకు నువ్వు దానికి దృక్కు ఉన్నావు మరి భిన్న వీళ్ళలో అభేదం ఎట్లా చెప్పు కొన్ని భేదం అభేదం చెప్తావంటే విరుద్ధ ధర్మాలు ఒక చోట ఎట్లా ఉంటాయి చెప్పు అందుకని తాతాత్మ్యం కూడా సంభవించదు ఇప్పుడు చెప్పు నీ శరీరంతోనే కానీ నీ భార్య పిల్లలతోనే ఏం సంబంధం ఉండదు చెప్పు ఉన్నదా మరి ఎందుకు ఇంత మోహం నీకు కొద్దిగా విచారం చేయను రి విచారం చేస్తే అక్కడనే తెలుస్తుంది మనకు దేనితో సంబంధం లేదు అలాగ నీకు నువ్వే ఉన్నావు మరి వీళ్ళు అంతా ఎవరు అంటే కర్మానుసారంగా ఉన్నారు మళ్ళీ యువని కర్మ చేరితే వాణ్ణి పాటి వాడే పోతాడు నీతో ఉంటాడేమిప్పటికీ ఏకవృక్ష సమా రూఢ నానాజాతి విహంగమాహా ప్రభాతే విధుసోయాతత్రేవన ఒక చెట్టు మీదకి సాయంత్రం పూట అనేక విధాల పక్షులన్నీ వచ్చి చేరతాయి ఒక చోటనే ఉంటాయి అన్ని రాత్రిపూట మళ్ళీ ప్రభాతే ఎప్పుడైతే ప్రభాత సమయం అవుతూ ఉంటుందో అప్పుడు ఏ పక్షి చోటికి అక్కడ వెళ్ళిపోతూనే ఉంటుంది ఉంటాయి పెట్టుకొని దగ్గర అట్లా తాతలు తండ్రులు అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఒక కుటుంబంలో ఉంటారు ఇవన్నీ కాలం వస్తే వాడు పోతూనే ఉంటాడు ఎవ్వరికి ఎవరితోనూ సంబంధం లేదు నీ పాటికి నువ్వు స్వరూపాన్ని తెలుసుకోవడానికి అమూల్యమైన శరీరం వచ్చిందనిపో అది విస్మరించి మోహంలో పడి వాళ్ళ సేవ చేసుకుంటూ ఊకున్నావు సత్య దగ్గర చేసుకుంటే ఊపుకుంటే నిన్ను ఎప్పుడు తెలుసుకుంటావు ఆ ఎప్పుడు చేస్తావు వచ్చిందో ఆ పని అది ఇచ్చిపెట్టి ఈ పని ఎందుకు వచ్చినాం మనం ఎవ్వరితో ఎవ్వరికి సంబంధం లేదు ఎవరు నిన్ను ప్రేమించటోళ్ళు లేడు నువ్వు కూడా ఎవరిని ప్రేమిస్తలేవు వాళ్ళని ప్రేమిస్తావంటే వాళ్ళ కోసం ప్రేమిస్తున్నావు అనువు నీ కోసం నువ్వు ప్రేమిస్తున్నావు వాళ్ళను వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నా నీ కోసం ప్రేమిస్తున్నరా వాళ్ళ కోసం వాళ్ళు నేను ప్రేమిస్తున్నారు నా సర్వస్య కామాయా సర్వం ప్రియం భవతి ఆత్మనష్ కామాయా సర్వం ప్రియం భవతి ఇంత స్పష్టంగా ఉన్నది వేదాంతము ఇంకా వివేకం జాగృతి అయితే లేదు సంబంధం అనేది లేదు అసంగోయం పురుష కాబట్టి జాతి గుణము క్రియ సంబంధము ఏవి కూడా ఆత్మయందు లేవు కాబట్టి అది వాక్కుకు మనసుకు విషయము కాదు ఈ నాలుగు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాక్కు యొక్క మనసు యొక్క ప్రవృత్తి అయితే ఇవేవి కూడా లేవు సృష్టి గుణక్రియ జాతి రూఢయ పంచహేతవ ఆత్మాన్యాణము నాస్తి తేనాత్మానాభిధీయతే నైస్కర్మ సిద్ధి మూడో అధ్యాయం నూట మూడవ శ్లోకం షష్టి అంటే సంబంధము గుణము క్రియ జాతి ఇంకోటి అధికంగా చెప్పినాడు రూఢి అని చెప్పినాడు పంచాన్ని అక్కడ నాలుగు ఐదు చెప్పినాడు ఇక్కడ నాలుగే చెప్పినాడు పండితీతంలో రూఢి రూఢి శబ్దాలు కూడా ప్రయోగం అయితే కొన్ని ఘటము ఉన్నదనుకో గౌహు ఉన్నదనుకో ఇవి రూఢీ శబ్దాలు వాటికి ఉత్పత్తి అర్థాలు అవి చేయొద్దు గౌహ అంటే గచ్చతీతి గౌ అని ఇట్లా ఉత్పత్తి అది రూఢి శబ్దం గచ్చతే దిగవు అంటే మరి నువ్వు కూడా గచ్చతే నువ్వు కూడా గోవ అవుతుంది ఉత్పత్తి అర్థం ఏం చేసే రూఢి శబ్దాలు అవి అవి ఏవి అక్కడ వచ్చేది కాదు లేవు అందువల్ల అది అవాంగ్ మనసోచరము ఇప్పుడు మహత్తరమైనటువంటి టిప్పను బాగా విచారం చేయాలి ఇది ఒక్క టిప్పను విచారం చేసి మీకు వివేకం జాగృతి అయితే మీ జన్మ సఫలమే అయిపోతుంది తర్వాత వివేకం చేయాలి స్వయంగా తెలియబడేది కాదు ఆత్మ రామకృష్ణ వారు ఇది స్వతహాగా తెలియబడేది కాదు అవాంగ్ మనస గోచారత్వేనా స్వత అవగంధం అసక్యం స్వతహాగా తెలిసేది కాదు మరి స్వతహా తెలియకపోతే ఎట్లా తెలుస్తుంది అంటే విచారత్ విచారం చేస్తే తెలుస్తుంది వివేకం చేస్తే తెలుస్తుంది స్వతహాగా తెలియదు ఎందుకు ఆత్మానాత్మల యొక్క అభేద తాదత్మ అధ్యాస అయింది కదా అభేద మరి ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ అనాత్మను ఆత్మ నుంచి వివేకం చేయాలి విచారం చేయాలి విచారం చేసి అనాత్మను బాధ్య చేస్తే అవశిష్టమైన చేతన భాగం ఏదైతే ఉందో అదే నేను అదే బ్రహ్మము అని ఈ విధంగా విచారం చేస్తేనే తెలియబడుతుంది స్వతహాగా అవగంధం అశక్యం స్వతహగా తెలియబడేది కాదు ఏ విధంగా విచారకీయ వినా ఘటాదికి న్యాయి ధాన్యకు శక్తి నహి విచారం చేయకుండా ఘటాదుల వలే తెలిసేది కాదు ఎదురుగా ఘటం ఉన్నది అయ్యే జ్ఞానమే దీనికి విచారం చేస్తున్నావు ఏమే కానీ అట్లా తెలిసేది కాదు ఇది స్వతహాగా విచారం చేస్తేనే తెలుస్తుంది సప్తమశాది మహావాక్యాలను గురుముఖ ద్వారా విని మరి స్మరణము నిధిధ్యాసము అనేటువంటి విచారణ చేస్తేనే ఇది తెలుస్తుంది అనాయాసంగా తెలిసేది కాదు అట్లా తెలిసేది అందరి వరకు ఎప్పుడూ ముక్కు మరి ఘటాదుల వలె తనకంటే భిన్నంగా ఉన్నదా అట్లా కూడా లేదు స్వయం హీ తత్ స్వయంగా తానే ఉన్నాడు అంటే బాంధవానికి తెచ్చలేదు నేను బ్రహ్మను అని స్వయంగా వాడే బ్రహ్మ ఉన్నాడు ఇంకా ఘటాదులను చూడాలంటే కొంచెం ప్రయత్నం అవసరం ఘటాదులం తెలుసుకోవాలంటే కంగు తెరవాలి అంత కణము వృత్తి రూపంగా పరిణామాన్ని ఆ వృత్తి నేత్రంజన బయటకు వెళ్ళాలి ఘట దిశ పర్యంతం వెళ్ళాలి ఘటాకారంగా పొందాలి ఆ వృత్తి కటాకారం పొందిన తర్వాత విషయ ఊపితి చేతనము వృత్తి ఊపిరి చేతనం అభేదమైన తర్వాత అప్పుడు అయం ఘట అనే జ్ఞానమదే ఎంత ప్రక్రియ ఉన్న సోడు నిన్ను తెలుసుకోవడానికి ఏమైనా ప్రక్రియ ఉందా ఏమీ లేదు అయినా కానీ తెలుస్తలేదు వేస సర్వేసు భూతేసు గూఢాత్మ నా ప్రకాశతే అందరి భూతాల యొక్క స్వరూపమై ఉంది నిహితమై వాళ్ళ స్వరూపమే హృదయంలో ఉంది కానీ తెలుస్తలేదు ఇదే మాయా మరి ఎట్లా తెలుస్తుంది అని అంటే దృశ్యత త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శి హి అని చెప్పింది సూక్ష్మాది బుద్ధి ఎవరికైతే ఉందో అంటే శుద్ధాంతకరణం ఎవరికైతే ఉందో అతడు కేవలం శుద్ధాంతకరణం ఉంటే సరిపోదు గురు శాస్త్రాన్ని ఆశ్రయించి విచారం చేయాలి విచారం చేస్తే అప్పుడు తెలియబడుతుంది సరే నలభై మూడవ వరకు వచ్చినాము ఇంకా కొన్ని టిప్పన్లు ఉన్నాయి ఇంకా రెండు టిప్పన్లు ఉన్నాయి అవి రేపు తెలుసుకున్నాం హరి ఓం తో సహనా సహనోనస్హం కరీ ఓ శా